కీర్తన నలభై ఎనిమిది మేలేమి కీడేమి మించిన నీరూపమే వాలాయించి తెలిసినవానికి మేలేమి కీడేమి మించిన నీరూపమే వాలాయించి తెలిసినవానికి ఇనుమేమి పసిడేమి ఎంచి చూచితే మనసు తెలిసిన నిర్మలునికి ఘనమేమి కిరుదేమి కల వెళ్ళ నీతనువుగా తెలిసిన తత్వజ్ఞానికి పగ ఏమి చిలిమేమి పలుమారు నిన్ను పొగడుచుండెటి పుణ్యునికి ఒక పేమి వరుసతో నిన్ను వెగటు లేక చెరువేమి దవ్వేమి శ్రీ వెంకటనాథ నిన్ను కూరిమి గులిచిన సద్గుణునికి భరమేమి పాటేమి పరమాత్మ నిన్ను సారమతి తెలిసిన సర్వజ్ఞునికి